రెండు వందల ఇరవై ఏమని విన్న వింతు నా భాగ్యము కామించి మీ శరణంటి కమలారమణ కలది అందరికైతే కర్మఫలము కెలన నాకైతే నీ కృపాఫలము అలసురలకు మధితామృతము నెలకొన్న నాకైతే నీ నామామృతము సకలాత్మల బ్రతుకు సంసారమూలము ప్రకటించ నాకైతే నీ పాదమూలము వెకలి లోకూలతి వీధివీధిని నాత్రికరణరతి నీ దివ్యభావీధిని రంగుగ బాంధవమంతరకు బంధుజనులందు సంగతి నాకు నీ జనులయందు అంగవించి శ్రీవేంకటాధిప నేలివి శంగట నాధ్యానము నీ శ్రీమూర్తియందు